నియత అనియత ప్రవర్తన అంటే ఏంటి తెలుసుకుందాం నియత అంటే ఫార్మల్గా ఒక పద్ధతి ప్రకారం చేసేటటువంటిది ఒక చదువు ఒకటో తరగతి రెండవ తరగతి మూడవ తరగతి ఇలా క్రమంగా ఒక్కొక్క పద్ధతి ప్రకారం మెట్టు ప్రకారం ఒక స్కూల్లో చదువుకున్నటువంటి దాన్ని ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటారు అలా కాకుండా పుస్తకాలు సొంతంగా చదువుకొని కానీ ఒకేసారి 10th క్లాస్ డైరెక్ట్గా పరీక్ష రాయటం కానీ తర్వాత ఇంటర్మీడియట్ చదవటం కానీ ప్రైవేట్గా ఇది నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటారు ముప్పై ఏళ్ళు చదువుకోకుండా అప్పుడు వయోజన విద్యలో మొదలుపేట చదవటం కానీ ఒక మెట్టు మెట్టుగా కాకుండా ఒకేసారి పెద్ద పెద్ద మెట్లుగా ఒక స్కూల్కి వెళ్ళటం టీచరు ఇట్లా లేకుండా అది నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటారు అలాగే ఫార్మల్ అంటే ఓ పద్ధతి ప్రకారం చేసేటటువంటిది మనం ఒక పెళ్ళికి వెళ్ళాలనుకోండి ఎవరికైనా అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక బర్త్డే పార్టీకి కానీ పెళ్ళికి కానీ ఇటువంటి శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు ఆ డ్రస్ అనేటటువంటిది ఉన్నంతట్లో మంచిది కాస్త శుభ్రంగా ఉంచుకొని మగవాళ్ళైతే గడ్డం చేసుకొని ఆడవాళ్ళైతే తలదవుకొని అలంకరించుకొని వెళ్తాం అంటే ఇక్కడ ఒక ఫార్మల్గా ఒక పద్ధతి ప్రకారం ఉండాలి అదే వేరే వేరే సందర్భం విషాదమైనటువంటి సందర్భం అయితే అంత ఫార్మల్గా ఉండవు అలా కాకుండా ఫ్రెండ్స్ దగ్గరికి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ ఫార్మాలిటీస్ ప్యాంట్ వేసుకొని ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వు ఎలా ఉంటే అలా నైట్ డ్రెస్తో కానీ లుంగితో కానీ ఎలా అయినా వెళ్ళవచ్చు ఇది నాన్ ఫార్మల్ డ్రెస్ అనమాట అలాగే మాట్లాడుకునేటటువంటి భాష కూడా ఫార్మల్ నాన్ ఫార్మల్ రెండు రకాలు ఉంటాయి ఫార్మల్గా అయితే మీ నలుగురు కూర్చున్నారనుకోండి ఫ్రెండ్స్ ఒకే సమానమైనటువంటి వాళ్ళు కానీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య జరిగే సంభాషణలప్పుడు పోవమ్మా ఇప్పుడెక్కడ కుదురుతుంది నాకు నాకు ఇవాళ చాలా పని ఉందమ్మా అంటాం అమ్మతో మిగతా ఫ్రెండ్స్ తోటి రేపోరా ఎప్పుడు నేనంట్రా నువ్వు ఈసారి ఇది వాక్యాల నిర్మాణం సరిగ్గా ఉండాలి కొన్ని పదాలు వాడకూడదు అనేటటువంటి ఏం లేకుండా ఒక ఫార్మల్గా లేకుండా నాన్ ఫార్మల్గా ఉండేటటువంటి భాష వాడతాం నీ శరీర భంగిమలు కూడా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నీ డ్రెస్ ఎట్లా ఉండాలి నువ్వు నుంచున్న విధానం ఉండాలి భాష భాష మాట్లాడాలి అనేటటువంటి దానికి దీనికి తేడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఉత్తరం రాస్తావు ఉత్తరం రాసేటప్పుడు కూడా దీన్ని ఫాలో అవుతాం ఒక మున్సిపల్ అధికారులకి ఒక ఫిర్యాదు చేయాలనుకోండి మీ వీధి సరిగ్గా శుభ్రంగా ఉంచడం లేదు ఇబ్బందులు ఉన్నాయి దాని గురించి ఒక ఫిర్యాదు రాయాలంటే గౌరవనీయులైన మున్సిపల్ కమిషనర్ గారికి నమస్కారములు అని రాస్తాం మొదలుపెట్టి ఈ సమస్యలన్నీ రాసి ఇట్లు మీ విధేయుడు మీ సేవాభిలాషి అని పెట్టి నీ పేరు సంతకం పెట్టి చిరునామా పెడతావు అదే మాట్లాడేటప్పుడు కూడా కంప్లైంట్ ఇవ్వాలంటే వెళ్ళి సార్ నేను ఫలానా అని నేను పరిచయం చేసుకొని మా సమస్య ఇది అని చెప్తావు అక్కడ వేరే భాష ఉపయోగించుకోకూడదు ఏంటయా మా పనులన్నీ గట్టించుకుంటున్నారు మాకు రోడ్లకి లైట్లు అయిరా ఏంటి బాగు చేయరా ఏంటి అనేటటువంటి భాష ఫార్మల్ అయినటువంటిది మర్యాదపూర్వకంగా వాడే భాష కాదు అది మీ స్నేహితులతో మీ ఇరుగు పొరుగుతో వచ్చినటువంటి విభేదాలప్పుడు వాడుకునే భాష కావచ్చు అట్లా ఉత్తరం రాసే విధానంలో కూడా డియర్ ఫ్రెండ్ మై డియర్ ఫ్రెండ్ మై డియర్ శశిధర్ అని రాసుకుంటాం ఉత్తరాల్లో అదే అధికారులకైతే గౌరవం వీలైన రెస్పెక్టెడ్ ఆనరబుల్ అని రాస్తం ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆ మర్యాద మనం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి మనం ఏ పరిస్థితుల్లో వాడతాం అనేటటువంటిది గమనించి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది దుస్తుల్లో కానీ భాషలో కానీ ప్రవర్తనలో కానీ కూర్చునే భంగిమ నుంచున్న విధానం నీ శరీరం కదలికలు నీ పరిశీలన ఇవన్నీ కూడా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పద్ధతి ప్రకారం కూర్చోవటం ఇట్లా ఉంటుంది అదే తిరణ తిరణాలకు వెళ్ళినప్పుడు వన భోజనాలకు వెళ్ళినప్పుడు ఇంతగా ఫార్మాలిటీస్ పాటించం ఫ్రీగా ఉంటాం అక్కడ తప్పు కాదు ఇక్కడ ఇది తప్పు కాదు ఎక్కడ ఉండాలి ఎవరితో మాట్లాడాలి అనేటటువంటిది మీ ప్రవర్తన మొత్తం కూడా ఈ ఫార్మాలిటీ ఫార్మల్ నాన్ ఫార్మల్ అనేటటువంటి దాన్ని తెలుసుకొని ఈ నియమ నిబంధనలు కూడా పాటించడం చాలా అవసరం ఇవి పాటించకపోతే మీకు సమాజంలో విలువ తగ్గుతుంది మీ ప్రవర్తనకి ఒక చిన్న మచ్చలాగా ఉంటుంది కాబట్టి ఇది అన్ని చోట్ల ఆచరించడానికి ప్రయత్నిస్తూ ఉండండి నమస్తే